ీక బ్రహ్మణస్పత శృణిశ సాదన శ్రీమహాగణాధిపతాశివ సమా శంకరాచార్యమ స్మాచార్యపర్యంతం వందే గురంపరా ఓ సహనా సహనం వనసు సహ వీర్యంకరమావై తేజస్ అవధృతమస్ మా విద్షావై ఓ శాంతిశాన్ని నేను రాజు పుస్తంది ఇచ్చా అక్కడ అక్కడ ఉన్నది మూడో వాల్యూముదూర్ణమిదం పూర్ణ పూర్ణము దూర్ణశమాదయ పూర్ణమేవాశిష్య శాంతి ఈ జగత్తుని నామరూపాత్మకంగా చూస్తే పరిచ్ఛన్నము అనేకము నశ్వరము అసత్యము మిథ్య అదే జగత్తుని దాని స్వరూప దృష్టిగా చూస్తే అదే పరబ్రహ్మ అదే పూర్ణము మొత్తమైంది కదండి ఇప్పుడు నేను ధనసార్లు చెప్పే ప్రయత్నం చేశాను ఇది అని చూసే వాళ్ళు కస్టమర్స్గా ఇవతల వైపు నిలబడి ఉంటారు బంగారము అని చూసే వాళ్ళు జూఎన్ షాప్ ఓనర్స్గా అవతల వైపు నిలబడి ఉంటారు అది వస్తువు అదే కానీ వాళ్ళు దాన్ని నగా అని చూడరు దాన్ని బంగారం అనేది చూస్తారు దీన్ని కూర్చో స్వామీజీ చాలా బాగా చెప్పినాడు ఆయన చాలా సూక్ష్మంగా పట్టి చెప్పారు ఆయన ఏమన్నాడంటే వాడు అమ్మేప్పుడు ఇలా అమ్ముతాడు అలా అమ్ముతాడు ఇలా అమ్ముతాడు ప్లాస్టిక్ మెడకాయ ఒకటి కేజీ జిల్లా పెట్టి అవుతాడు చూపించేప్పుడు మీరు చూపించాలనుకోండి తీసుకొచ్చి ఇలా చూపిస్తాడు ఏమండి మీరు అమ్మారనుకోండి వాడు ఇలా వీడు ఇలా ఇస్తే వాడు దాన్ని అలా పట్టుకుంటాడు అలా పట్టుకుని పాములో వేస్తాడు తోట అంటే మీరు మీరు నడ చూస్తున్నారు వాడు బంగారం చూస్తున్నారు మీ బేరల్లో లాభం ఎవరది మీదేవాళ్ళదా దానిదే లాభం సో వస్తువు అదే కానీ దాన్ని నగాని చూస్తే మీరు బంధింపబడతారు అది మిమ్మల్ని బంధిస్తుంది బంగారము అని చూస్తే బంధించదు అంటే ఆ సెన్స్లో బంధించదు ఇంకో సెన్స్లో బంధించదు అది వేరే సంగతి దృష్టాంతంలో వితిన్ బాక్స్ యే సెన్స్లో నగ బంధిస్తుందో ఆ సెన్స్లో బంగారం బంధించదు సో బంగారం ఇంకో రకంగా బంధిస్తుంది బట్ అది కాదు కాదృష్ట తదిదం విశేషాపన్నం కార్యాత్మకం బ్రహ్మా అక్కడికి ఇప్పుడు ఏమైపోయింది కార్యబ్రహ్మ అయిపోయింది బ్రహ్మ కాస్త కార్యబ్రహ్మ అయిపోయింది ఇందుకే శబల బ్రహ్మ అని కూడా పేరుండే శబల బ్రహ్మ అంటే స్వచ్ఛమైన బ్రహ్మ కాస్త ఏదో బ్రహ్మ అయిపోయింది పొరవానికి ఒక శాంతితుంది ఏదో తోడేలో నక్కో వెళ్ళి ఆ చాకలి వాడు బట్టలకి రంగు పెట్టే ఆ బ్లూ కలర్ సొల్యూషన్ ఉంటుంది అది బ్లూ కలర్లో కనపడడం ప్రారంభించింది అదేదో కొత్త జంతువు అని అందరూ అనుకున్నారు సో సేమ్ ఓల్డ్ థింగ్ ఇటేజ్ మరి చిన్నప్పుడు ఇలాంటి కథ వచ్చిన అలాగే ఇక్కడ కూడా ఈ బ్రహ్మ కాస్త ఉపాధిలో పెట్టేశారు మీరు కానీ ఈ పశువు రంగు నీళ్ళలో పడ్డట్టుగా ఉపాధిలో కూర్చోబెట్టేసేపటికి ఆ ఉపాధి ధర్మాలు దీనికి అంటే పుట్టింది బ్రహ్మ కార్యాత్మకం బ్రహ్మ సో ఉపాధి కారణంగా విశేషాపన్నం అయిపోయింది ఒక ఉపాధి పరిచ్ఛేదాన్ని అదే విశేషం దాన్ని పెళ్లి ఉన్న ఈ బ్రహ్మ ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చింది పూర్ణాత్ కారణాత్మన ఉదచ్యతే ఉద్రిచే ఉద్గచ్చతి ఈ కార్యబ్రహ్మ పూర్ణమైనటువంటి కారణబ్రహ్మ నుండి ఉదయిస్తోంది ఓకే యూ కార్యాత్మనా ఉద్రిక్ష్యతే తిత్స్వరూపం పూర్ణత్వం పరమాత్మ భావం తన్న జాతి పూర్ణం లే ఉద్రిచ్యోర్గోన్ పూర్ణస్ కవ్యాత్మనో బ్రహ్మణ పూర్ణం పూర్ణ ఆదాయృహీవా ఆత్మస్వూకరస పాద్య విద్యది పూర్ణస్య పూర్ణమాదాయ అనేదానికి అదే అర్థం మిగతా అర్థం తర్వాత చూద్దాం ఇప్పుడు మన ముందు ఏమున్నది జగత్తు ఉన్నది నామరూపాత్మకంగా చూస్తే జగత్తు ఉన్నది అలా కాకుండా స్వరూప దృష్ట్యా చూసినట్లయితే పూర్ణమైన బ్రహ్మ ఉన్నది మనకి సర్వం కలగడం బ్రహ్మ సో పూర్ణ బ్రహ్మ కలదు మన ముందు పూర్ణ బ్రహ్మ అయితే మన ముందు ఎలా భాషిస్తోంది ఈ నామరూపముల పరిచ్ఛేదంతో పరిచ్ఛేదాన్ని తన ఎందు కలిగి ఉన్నట్లుగా భాషిస్తోంది కనుక దానిని మనం తాత్కాలికంగా కార్యబ్రహ్మ అని అనుకున్నాము సో అటువంటి ఈ కార్యబ్రహ్మ నామరూపాత్మకంగా మిథ్యా పరిచ్ఛిన్నమే అయి ఉన్నప్పటికీ స్వరూపాన్ని బట్టి పూర్ణమై ఉన్నటువంటి ఈ కార్యబ్రహ్మ ఏదైతే కలదో పూర్ణస్య ఈ కార్యబ్రహ్మణ ఈ కార్యబ్రహ్మకి మీరు పూర్ణ పూర్ణం ఆదాయ దానికి మీరు పూర్ణత్వాన్ని ఆపాదించగలరు ఇప్పుడు మీరు ఆభరణ ప్రపంచానికి బంగారు లక్షణాన్ని మీరు ఆపాదించాలి ఆభరణ ప్రపంచాన్ని మీ ముందు విస్తరింపజేస్తాడు చేస్తే అప్పుడు మీరేం చేయాలి ఇది ఆభరణాలు ఏం కాదు లేవాయా ఇదంతా బంగారమే అనాలి మీరు ఇది ఆభరణాలండి చాలా బాగున్నాయి వీటిని మీరు వాడచ్చు ఇక్కడ అలంకరించుకోవచ్చు అక్కడ అలంకరించుకోవచ్చు అని వాడు చెప్తూ ఉంటాడు చెప్తుంటే మీరేమంటారు ఆభరణాలు ఏముందో ఇమీ లేవు ఉన్నదంతా ఒక్కటే అది బంగారమే అద్వయమైన రెండవది లేని బంగారం తప్ప లేదు అనాలి మీరు అంటే వాడేమంటాడు అదే అలా కాదండి మీరు కనుక చూడలేదు బంగారం అంటారేమిటండి చూడండి ఇది నెక్లెస్ ఇది కంకణము ఇది చూడమని ఇది వివరాలు చూశారా ఈ నెక్లెస్ లో ఎంత డిజైన్ ఉందో మీరేమన్నా గమనించారా అని అంటాడు మళ్ళీ అంటే అప్పుడు మళ్ళీ మీరేమరాలు చూస్తున్నట్టు నేను అంత చూస్తూనే ఉన్నాను తమ్ముడు అదంతా బంగారం తప్ప వేరే ఏమీ లేదయా అనాలి మీరు అంటే వాడు సరే సరే దళం పెట్టి వాడు వెళ్ళిపోతాడు బికాజ్ యువటే కస్టమర్ చూట్ ఇక్కడ కస్టమర్ తుట్ రోజు ఒక ఒక యంగ్ లేడీ నాకు వచ్చింది కలుపు తక్కింది జనరల్ గా ఇటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు మధ్యాహ్నం పూట వస్తూ ఉంటారు ఇంటికి బిజినెస్ కోసం వస్తారు యంగ్ లేడీ వచ్చింది ఫైలో అంత పట్టుకు వచ్చింది ఏదో వచ్చింది ఏదో వరకులా ఏంటంటే పని ఆ బ్యాంక్ నుంచి వచ్చింది బ్యాంకు వాళ్ళ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదో పాపులరైజ్ చేయడం కోసం వచ్చింది ఇప్పుడు నన్ను ఇన్సూరెన్స్ తీసుకోమంటున్నారు అంటారు నేను ఎప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోలేదమ్మా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా నేనే ఇన్సూరెన్స్ తీసుకుంటా ఎంతవరకు ఇన్సూరెన్స్ అనేవి మాట్లాడకుండా అయిపోయింది ఇప్పుడు కొత్తగా నా వల్ల కాదు అని నేనంటే అలా కాదు మీరు దీనివల్ల ఈ ప్రయోజనం ఉంది ఆ ప్రయోజనం ఉందని ఆవిడ మామూలుగా కంఠస్థం చేసుకొచ్చిన పాఠం ఒకటి కాబట్టి అదంతా నాకు చెప్పే ప్రయత్నమే ఆమె చేస్తుంది నేను ఆఖరిగా ఏం చెప్పానంటే మీరు చాలా కష్టపడ్డారు మీ కష్టానికి ప్రతిఫలం ఏదైనా ఇవ్వాలి నేను మిమ్మల్ని అలాగే ఇంత కష్టపడ్డ తర్వాత ఉచ్చి చేతులతో మిమ్మల్ని నాకు మనస్సుకు అనుకూలంగా లేదు ఇన్సూరెన్స్ నాకు అక్కర్లేదు వాట్ హెల్ప్ క్యాన్ ఐ డూ ఫర్ యూ అంటే మీరు ఇన్సూ ఇన్సూరెన్స్ అయితే నాకు అక్కర్లేదు నువ్వు మీరు ఏదైనా సర్వీస్ నేను చేయమంటే చేస్తా నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి అయితే అవి వేదాంత పుస్తకాలు మీకు ఏమైనా ఉపయోగపడతాయో ఉపయోగపడవో అంటే మీరేమన్నా ట్రై చేస్తారా లేకపోతే నేను ఏమైనా మంచి పళ్ళు ఏమైనా కావాలంటే ఇస్తాను అవి తీసుకుంటారా మీకు నేనేం సర్వీస్ చేయగలుగుతాను అంటే ఆఖరికి పుస్తకం ఒకటి ఆమెక అర్థమయ్యేందుకు వీలుగా ఉండి ఓ సింపుల్ పుస్తకం ఒకటి ఓ పండుగ రెండు పళ్ళో ఇచ్చి పంపించారు ఎందుకంటే పాప ఆవిడంత కష్టపడి వచ్చినందుకు ఆమెను నిరుత్సాహపరచడం ఇష్టం లేక అలా పంపించారు ఇన్సూరెన్స్ మాత్రం నా వల్ల కాలేదు కాబట్టి ఇది అద్వయ ఆత్మస్వరూపము అని తెలిసేవాడికి వాడికి సంసార బంధం ఉండదు జ్ఞానరూపాత్మకంగా దర్శించేవాడికి మాత్రమే సంసార బంధం అనేది ఉంటుంది మీరు రామరూపములు ఇప్పుడు మీకున్న రాగద్వేషాలు ఏర్పడ్డాయి అనుకోండి లోకంలో చాలా తీవ్రమైన చాలా గట్టి రాగద్వేషాలతోటి మనుషులు ఉంటారు చూస్తూ మనం ఎందువల్ల అంటే అది కార్యం కార్యబ్రహ్మ స్వరూపము చేత పూర్ణము అని వాళ్ళు ఎదుగురు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కంటికి కనపడే రామరూపాలే సత్యం వాటిల్లోనే యథార్థత ఉందని భ్రమపడి ఆ రకమైన భ్రమలో ఉండి దెబ్బలాడుకుంటూ ఉంటారు కలహించుకుంటూ ఉంటాం చూడండి సపోజ్ మీరు అది నామరూపములు మిత్యాది మీకు తెలిస్తే కలహించడానికి అవకాశమే లేదు అలాగే లోభానికి కూడా అవకాశమే లేదు మీకు లోభం కూడా ఎప్పుడు ఉంటుందంటే జగత్ ఎంతో కొంత సత్యం కావాలి అప్పుడే ధనం మీద లోభం ఉంటుంది ఎంతో కొంత సత్యం అవ్వాలి జగత్తు ఇప్పుడు ఆయన ఎవరో జడ్జి గారు పది కోట్లు లంచం తీసుకున్నాడు అది చదివి నాకు ఆశ్చర్యం వస్తుంది ఏం చేసుకుంటాడండి ఇప్పుడు జడ్జి గారు పొజిషన్లో ఉన్నవాడు న్యాయం చెప్పాల్సిన వాడు వీళ్ళు చేసుకున్నాడే అని అంతా మాది ఎలాగో ఆర్గ్యుమెంట్ ఇస్ వెరీ ట్రూ కానీ పోనండి జడ్జి మనిషే కదా ఏదో ఒక కుర్తిపడ్డాడు పది కోట్లు ఏం చేసుకుంటాడు పది కోట్లు ఇమేజింగ్ పది కోట్లు ఆయన ఏం చేశాడంటే మూడు కోట్లు వాళ్ళ ఆకర్లో దొరికాయి దాన్ని బట్టి ఏమర్థమైంది వీటికి వాళ్ళ ఆఖర్లో మూడు కోట్లు దొరికాయి మిగతా ఏడు కోట్లు ఇంకా ఇవ్వో లాకర్స్ కొన్ని అవన్నీ ఓపెన్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు లాకర్ ఓపెన్ చేయాలంటే దానికి పర్మిషన్స్ ఇవి చాలా కావాలి లేకపోతే ఓపెన్ అవుతాయి ది ప్రాసెస్ ఆ లాకర్స్ ఓపెన్ అయితే అవి కూడా దొరుకుతాయని చెప్పేసి అనుకుంటున్నారు కట్టలు కట్టలు కింద అవి ఎందుకు పనికిరావు అంతకంటే మీ జేబులో ఉన్న వంద రూపాయల కాగితానికి విలువ ఎక్కువ ఎందుకంటే మీరు కప్పు కాఫీ తాగొచ్చు ప్లేట్ ఇడ్లీ టిఫిన్ తినచ్చు పండు కొనుక్కు లేకపోతే అరటి పళ్ళు కొనుక్కుని ఎవరికైనా ఇవ్వచ్చు చేయొచ్చు ఆ ఆవుకు పెట్టచ్చు ఎవేవో చేయొచ్చు సో మెనీ థింగ్స్ ఇవ్వండు హండ్రెడ్ రూపీ నోట్ తోటి హండ్రెడ్ రూపీ నోట్ విల్ డూ మెనీ థింగ్స్ మీ చేతికి ఒక కోటి రూపాయలు ఇచ్చారనుకోండి ఏం చేసుకుంటాను అది వాట్ విల్ యూ డూ విత్ ఇట్ ఆటో ఎక్కువ వెళ్ళాలంటే బితికి బితుకు మా భయం కూడా వేస్తుంది మూర్ఖత్వానికి కూడా ఒక హద్దు ఉండాలి అంటే జగత్ సత్యత్వ భావనలో ఉన్నవాడు అలా ఉంటాడు జగత్తు సత్యము ఎప్పుడైతే అనుకుంటాడో లోభము రాగద్వేషములు ఇవన్నీ ఉంటాయి కానీ మనలో కూడా అది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న విషయాల్లో మనం కూడా అలాగే ఉంటాం ఇప్పుడు చిన్న విషయంలో మనం దెబ్బతాటుతాం కలహిస్తాం చిన్న విషయంలో మనం ద్వేషాన్ని ప్రకటిస్తాం అంటే అర్థమేమిటి వాడు అన్యుడు నేను అన్యుడని ఈ మనకున్నటువంటి విషయమంతా సత్యము అనే భ్రమ ఉన్నదా లేదా ఆ భ్రమ కలహానికి తావేమున్నది మౌనంగా ఉండడం తప్ప కలహానికి తావే లేదు అసలు లేకుంటే కాబట్టి ఆత్మస్వరూపమును తెలిసి విద్య అంటారు ఆ విద్య చేత ఈ జగత్తు ఇది వాస్తవంగా భిన్న భిన్నంగా నామరూపాత్మకంగా లేదురా ఇది ఇది పరమాత్మ నుండి ప్రకటమైనప్పుడు కూడా పూర్ణంగానే ఉంది స్వరూపంచేత ఆ ప్రకటమవడంలో నామరూపాలకు ప్రకటమైనాయి వాటిని చూసి మనం భ్రమపడుతున్నాం తప్ప కానీ స్వరూపంలో మా పూర్ణత్వం ఎప్పుడు అది పూర్ణమే స్వరూపత నామరూపాలు ఏమైంది అపూర్ణము పరిచ్ఛిన్నము అనే భ్రమని కల్పించే ఇప్పుడు ఆ భ్రమని జ్ఞానం చేత తొలగించేశారనుకోండి విద్యయా అపోహియా నాలెడ్జ్ చేతన ఆ భ్రమ ఎప్పుడైతే తొలగించేశారో దాని ఎందు మీకేం భాషిస్తుంది పూర్ణత్వమే భాషిస్తుంది అంద ఈ భ్రమ తొలగడానికి ముందు అది పూర్ణ భ్రమ తొలగిన తరువాత కూడా పూర్ణ కాబట్టి మీరు అపూర్ణ బ్రహ్మకి పూర్ణత్వాన్ని సంపాదించలేదు పూర్ణ బ్రహ్మకే పూర్ణత్వాన్ని సంపాదించారు పూర్ణ బ్రహ్మకి పూర్ణత్వం సంపాదించడం ఎందుకు అంటే అజ్ఞానం చేత అది అపూర్ణంగా భాషించింది కనుక జ్ఞానం చేత దానికి పూర్ణత్వాన్ని తిరిగి సంపాదించి పెట్టినారు అంచేతనే జ్ఞానము ఉన్న వస్తువుని ప్రకాశింపజేయడం తప్ప ఇంక ఏమీ చేయలేదు జ్ఞానం అనేది అంత పనికిరాంది అదే కానీ మరొకటి లేదు ఓ సెన్స్లో ఎందుకంటే అక్కడ ఉన్నదాన్ని తెలుపుడు చేస్తుందంటే ఆ ఉన్నదానికి వేషమెత్తు మెరుగు అది పెట్టలేదు వేషమెత్తు మెరుగు కూడా పెట్టలేదు ఏముందో దానిని ప్రకాశింపజేస్తుంది లేదా కర్మ ఉపాసన ఏం చేస్తాయి ఉన్నదానికి మెరుగు పెట్టే శక్తి వాటికి ఉండదు ఇంకేతనే మీకు ఉన్నది సాటిస్ఫాక్టరీగా లేకపోతే మెరుగు పెట్టాల్సిన అవసరం ఏంటంటే మీరు కర్మ చేయాలి లేదా ఉపాసన చేయాలి ఉపాసన చేస్తే మీరు మెరుగు పెట్టచ్చు దానికి ఉన్న స్థితికి మీరు మెరుగు తీసుకురావచ్చు కానీ మెరుగు పెట్టనక్కర్లేదు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటే చాలు అన్నప్పుడే జ్ఞానం ఉపయోగపడుతుంది మెరుగు పెట్టాలి అంటే మీకు జ్ఞానం ఉపయోగపడదు ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలనుకోండి మెరుగు జ్ఞానం ఎందుకు పనికిరాదు ఏం చేసుకుంటారు జ్ఞానం ఏదైనా ఒక కర్మ చేస్తే స్వర్గానికి వెళ్తారు డబ్బు సంపాదించాలనుకోండి జ్ఞానంతో డబ్బే వస్తుంది కర్మతో డబ్బు వస్తుంది ఉపాసనతో డబ్బు వస్తుంది ఏదో పేరు పెట్టేదో ఉపాసన చేసుకుంటే డబ్బు వస్తుంది సాయిబాబా ఉపాసనను మొదలు పెడితే బోళ్ళు డబ్బు వస్తుంది షిరిడి బాబా ఉపాసన అవధూత దత్తాత్రేయ ఉపాసన అని ఇలాగా ఇలాంటివి కొన్ని పాపులర్ ఉన్నాయి దే రింగ్ వెల్ విత్ పబ్లిక్ సో అలాంటిది ఏదైనా మొదలు పెడితే మీకు కొంత ధనాన్ని చేతిష్టలు వస్తాయి మీ వెనకాల ఫాలోవర్స్ ఉంటారు మీకు ఒక హై ప్రొఫైల్ ఉంటుంది టీవీ ఛానల్స్ వాళ్ళందరూ మీరు వెంటబడతారు సో మైట్ ఈస్ హ్యాపీ అలా కాకుండా నా ఆత్మస్వరూపం నాకు తెలియాలంటే నీ ఆత్మస్వరూపం నీకు తెలియాలంటే ఏవే అక్కదా జ్ఞానం ఒక్కటే కాబట్టి పూర్ణత్వము అంతకుముందు ఉన్నదియే ఈ నామరూపాలు వచ్చి కొంత చెడగొట్టు పెట్టాయి లేదేమో అనే భ్రమని కల్పించాయి ఇప్పుడు అజ్ఞాన అవిద్య చేత తిరిగి ఆ పూర్ణత్వాన్ని మీరు సంపాదించుకున్నారు పూర్ణత్వ పూర్ణం ఆదాయ పూర్ణశ అవడానికి పూర్ణమే అయి ఆ కార్య పూర్ణం అజ్ఞానం చేత పూర్ణము కాదేమో భ్రమ కలిగిన సందర్భంలో తిరిగి దానికి ఆ పూర్ణత్వాన్ని సంపాదించి ఎలా సంపాదిస్తారండి పూర్ణమైన దానికి పూర్ణత్వాన్ని ఎలా సంపాదిస్తారు పూర్ణమైనది పూర్ణము అని తెలుసుకొనితే అనిచేతనే ఈ సంపాదించడము విద్య జ్ఞానము చేత దీన్ని సంపాదించడము తర్వాత ఆ పూర్ణత్వం అంటే ఏదో తెలుసునండి ఆత్మస్వరూప ఏకరసత్వం పూర్ణత్వం ఆపాద్య పూర్ణత్వము అంటే నాకుండ్రంగా బుద్ధిగా ఏదో ఉంటుందని అనుకున్నారు పూర్ణత్వము అంటే ఆత్మస్వరూపమే ఏకరసము దాంట్లో అవయవాలు భేదాలు డివిజన్స్ అవేమీ ఉండవు దాంట్లో మీకు ఏ రకమైన లోటు వెలితి భయము కామనా అనుభవానికి రావు పూర్ణత్వం అంటే ఏమిటి వెలితి లేకుండా వెలితి ఎప్పుడు ఉంటుంది భయం కలిగిందనుకోండి అదొక వెలితి కామన్ ఏదైనా కలిగిందనుకోండి అదొక వెలిచి సో ఈ విధముగా భయములు కామనలు ఇటువంటి పరిచ్ఛేదములు లేక లేకుండా ఉండడమే అంతేకాని పూర్ణత్వం అనేది అదేదో సెపరేట్గా ఏమీ ఉండదు సో ఆ ఆ పూర్ణత్వం కూడా మీ స్వరూపం ఉంటుంది నేను ఇక్కడ ఉన్నాను జగత్తు గొప్పది అంటే మీకేమిటి ఉపయోగం నేను ఇక్కడ ఉన్నాను ఈ జగత్తంతా ఈశ్వరుడే విష్ణువే అన్నారు అనుకోండి నీ మాట ఏమిటి అంటే నేను విష్ణువు కంటే సపరేట్ అంటే ఎప్పుడు పూర్ణత్వం ఏం రాదు జగత్తుకి పూర్ణత్వం రాదు వీడికి పూర్ణత్వం రాదు వీడు ఈశ్వరుడి కంటే భిన్నంగా నిలబడి ఉంటే వీడికి ఎప్పటికీ మోక్షం ఉండదు విముక్తి ఉండదు ఎప్పుడు కూడా ఆ ఈశ్వరుడు అలా పెద్ద దెయ్యల్లాగా కనపడుతూ ఎప్పుడో ఆ ఈశ్వరుణ్ణి ఉపాసన చేయడమో భక్తి చేయడమో ఏదో చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు అలాంటి పాసిబిలిటీ ఎప్పుడూ ఉండనే ఉంటుంది ఇప్పుడు జైవిజీవులకి శాపం వచ్చేసిందా లేదా వాళ్ళేం తక్కువ వాళ్ళ వాళ్ళ సాక్షాత్తు శ్రీ రూమ్ గేట్ డోర్ దగ్గర కాపలా ఉండేవాళ్ళు వాళ్ళకే శాపం వచ్చేసిందంటే సో ఇంకా మీరు నేను ఎంతటి వాళ్ళం కాబట్టి ఈ పూర్ణత్వం అనేది ఎక్కడో ఆ దేవుడు ఏదో ఉన్నది ఆ దేవత ఏందన్నది స్వర్గంలో ఉన్నది వైకుంఠంలో ఉన్నది అంటే అది పూర్ణత్వం కానే కాదు అది పూర్ణత్వం ఎప్పుడవుతుందంటే ఆత్మస్వరూపం అయినప్పుడే పూర్ణత్వం అవుతుంది ఆత్మస్వరూపం కూడా ఏకరసము ఏకరసం గురించి చాలా చెప్పుకున్నాము అంటే దాంట్లో మీకు విభాగములు అవయవములు అంశలు మొక్కలు అనుభవానికి రావు రాకూడదు ఆ విధంగా ఆ పూర్ణత్వాన్ని పొందించి అంటే ఏమిటి అజ్ఞానం చేత నాకంటే భిన్నంగా ఉన్నది అని ఎప్పుడైతే మీకు జగత్తు భాషించిందో జగత్తు చిన్నదిగానే భాషిస్తుంది పరిచ్ఛిన్నంగా వీడు పరిచ్ఛిన్నంగానే తనను తాను స్వీకరించిన వాడు అవుతాడు జగత్తు అలాగే ఉంటుంది ఉంటాడు ఇది అజ్ఞానం జ్ఞానం చేత ఈ జగత్తు ఏ ఉనికియో నేను అదే ఉనికి జగత్ అనేది ఉంది అనే మీకు అనుభవానికి వస్తుంది కదా జగత్తు ఉంది అనే అనుభవానికి వస్తుంది ఎలాగంటే నగ ఉంది అనే అనుభవానికి వస్తుంది నగ ఉంది అనే అనుభవానికి వచ్చినప్పుడు ఆ ఉంది నగదా బంగారం దా నగది కాదండి నగది కాదండి బంగారము యొక్క ఉనికియే నగకి మీరు మీరు ఆరోపించాలి అజ్ఞానం చేత ఆ ఉనికి బంగారందే అలాగే జగత్ ఘటము ఉంది అని మీరంటే ఘటం అంటే జగత్త ఘటము ఉంది అని మీరంటే ఆ ఉంది ఘటాంది కాదు ఆ ఉంది ఆత్మస్వరూపం యొక్క ఆత్మ యొక్క సతే ఘటము యొక్క ఉనికిగా భాషించింది ఇది ఎలాగంటే సినిమా తెర మీద హీరో ఉన్నాడు ఆ ఉనికి ఇదేని ఉనికిది ప్రకాశం యొక్క ఉనికి ప్రకాశము ఉంది ప్రకాశము ఉంది ఉపాధిని బట్టి హీరో ఉంది అని భాషించింది హీరోయిన్ ఉంది అని భాషించింది ఉన్నది ఏమిటి ప్రకాశం అలాగే ఉన్నది బ్రహ్మాత్మ మాత్రమే ఉన్నది ఆత్మీజ్ బ్రహ్మ కానీ జగత్తు ఉంది అని అజ్ఞానం చేత భాషిస్తోంది జ్ఞానం చేత ఏమని భాషిస్తుంది జగత్తు ఉంది కరెక్టేనాయా కానీ ఆ ఉంది జగత్తు కాదు నామరూపాత్మకమైన జగత్తు కాదు స్వరూపభూతమైన ఆత్మయే ఉన్నది పాము ఉంది అన్నాడు ఆ ఉంది పామా కాదు త్రాడు త్రాడు యొక్క ఉన్నదియే పాము యొక్క ఉన్నదిగా వీడు భ్రమపడ్డాడు ఆత్మ యొక్క ఉనికియే జగత్తు యొక్క ఉనికిగా మీకు భాషిస్తుంది మీకు శత్రువు భాషించేటంటే ఆ శత్రువు బయటలేడు మీ ఎందే భాషిస్తున్నాడు మీకు అజ్ఞానం చేత అజ్ఞానం చేత మిత్ర శత్రుభావం భాషిస్తుంది వాస్తవంగా శత్రువు అనేవాడు బయట లేడు మన ఎందే అజ్ఞానం చేత ఉన్నాడు అది ఎలా తెలుస్తున్నది ఎలా తెలుస్తుందంటే మీరు ఆ వ్యక్తిని మీరు క్షమించేసి ద్వేషించడం మానేసి శత్రుభావాన్ని తుడిచేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు తెలుస్తుంది మీకు ఏమని అదే వీటి శత్రువు అని మనం అనుకున్నామే అది మనం అజ్ఞానం చేత అనుకున్నాం తప్ప వాస్తవం కాదు అని తెలుస్తుంది ఆ ఇన్సైట్ మీకు అప్పుడు కలుగుతుంది అలాగే ఈ జగత్తు ఉంది అని వాస్తవంగా ఆ జగత్తు కాదు ఆత్మస్వరూపాందే మనకు వచ్చిన ప్రారంభం ఏమిటంటే నేను ఉన్నాను అని వీడు కూడా ఉనికి అనుభవానికి వస్తుంది కానీ ఆ అనుభవము పరిచ్ఛిన్నంగా విశేషాత్మ రూపంగా అనుభవానికి వస్తుంది హీ బికమ్స్ వన్ విత్ ది బాడీ అండ్ దెన్ లుక్ సెట్ ది జగత్ అప్పుడు మీకు జగత్తు భిన్నంగా ఉన్నట్టు అనుభవానికి వస్తుంది సపోజ్ యు రైజ్ అబౌవ్ ద బాడీ అండ్ మైండ్ అంటే ఏదైతే యూ స్టెప్ ఇంటూ ద టైమ్లెస్నెస్ యూ స్టెప్ అవే ఫ్రమ్ ది బాడీ ఇంటూ స్పేస్ లెస్నెస్ స్టెప్ అవే ఫ్రమ్ ది మైండ్ ఇంటూ టైమ్లెస్నెస్ and when you step away like that then vidya antar when you step away like that then not only this body mind is in you but also the entire jagat is in you adhi dantrolle rahasya so avidhanga purna maina daniki poornatvanni meeru aapadinchuta adi ఇది ఎలాగంటే బంగారాన్ని బంగారంగా చేయుట అంటారు అందుకని అలా చేసి అలా చేయాలంటే అజ్ఞానము చేత కల్పిన కల్పితమైన దానిని తిరస్కరించడం కూడా దాంట్లో భాగం అవిద్యాకృతము భూతమాత్రోపాధి సంసర్గజము తిరస్కృత్యాండి ఈ జగత్తు అన్యంగా భాషిస్తోంది కదా అన్యంగా భాషిస్తూ ఉంటే ఆత్మ యొక్క పూర్ణత్వమును ఎట్లు ఆపాదించుట అన్యత్వంగా అన్యంగా భాషిస్తోంది కదా ఇతరంగా భాషిస్తోంది కదా అంటే శంకరుడు అంటున్నారు నిజమేనయా నీకు ఇతరంగా ఎందుకు భాషిస్తోందో తెలుసునా భూతమాత్ర సంసర్గ ఉపాధి జనితం అన్యత్వావభాసం ఇదిగో పంచభూతములు తన్మాత్రలు పంచభూతములు అంటే దేహం తన్మాత్రలు అంటే గంధము శబ్దము రసము రూపము స్పర్శ ఈ ఐదు ఈ ఐదుంటి యొక్క సమాహారం మనస్సు అది కూడా ఈ పంచతన్మాత్రల యొక్క సమాహారం సో దేహము ఇంద్రియములు మనస్సు ఉపాధి ఈ ఉపాధితోటి మమేకమవుట ఎప్పుడైతే ఈ ఉపాధితోటి మమేకమయ్యారో అప్పుడేమవుతుందో తెలుసునండి చుట్టూ ఉన్న జగత్తు భిన్నంగా ముక్కైపోయి సపరేట్ అయిపోయి భాషిస్తుంది అన్యంగా భాషిస్తుంది ఘటాకాశము అజ్ఞానం చేత ఘటమే నేనని అనుక్కుంటోంది ఘటాకాశం నేను ఘటము అని అనుక్కుంది ఘటాకాశం అజ్ఞానం చేత అప్పుడు ఘటాకాశానికి మహాకాశం ఎలా కనపడుతుంది అన్యముగా హాసిస్తుంది అది దాంట్లో రహస్యం ఇది ప్రాక్టికల్ ఇది థియరిటికల్గా అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్ నేను మనో మాట చెప్పాను క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగము అవివేకము ఇదేదో స్వామిజీ ఈ స్వామిజీ ఎంత ఫిలాసఫీ చెప్తాడు ఆయన ఏదో తత్వం చెప్తాడు అనే ఆయన ఏదో తత్వం చెప్తాడంటే అర్థం ఏంటో తెలుసిన అది ఇప్పుడు మనకి అంత ఇంపార్టెంట్ కాదు అని అర్థం వీళ్ళు ఈ జనం వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ అది పొగడత కాదు ఆయన గీత చెప్పరా అంటే అంతా తత్వం చెప్తాడా అంటాడు అంటే అర్థం ఏంటి అంటే అది మనకు పనుకొచ్చేది కాదు మనకు అర్థమయ్యేది కాదు ఆయన పక్కన పెట్టుకునే అర్థం గీతంటే జనాలకి భగవద్గీత అంటే అర్జునుడు కాణివ గీత పాదేశాడు యుద్ధం చేయాలన్నాడు శ్రీకృష్ణుడు యుద్ధం చేయబడ్లాడు వీడు ఎదుగు చేయలేన్నాడు వాడు ఎదుగు చేయబడ్లాడు చేస్తే ఏమైంది చేయకపోతే నష్టం ఏమిటి చేసి చచ్చిపోతే లాభమా లేకపోతే చేయకుండా బతుకుంటే లాభం ఇదే ఎంతసేపటికి ఇదే అలాంటి గీత చాలా కన్వీనియంట్గా ఉంటుంది వేరే కష్టం కూడా అక్కర్లేదు కథాకాలక్షేపత్రులు బాగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే అంచేతన నేను చెప్పాను ఈ క్షేత్ర అనేది ఇట్స్ ప్రాక్టికల్ ఇట్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ సో ఎంత ప్రాక్టికల్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఆ దేహాభిమానం కరడుకట్టిన దేహాభిమానం ఉందనుకోండి సపోజ్ మీరు మామూలుగా ఏదో కూర్చొని పేపర్ ఏదో చదువుతూ ఉంటాడు చదువుతూ ఉంటే ఏదో నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ లేకపోతే ఇక్కడ ఏదో చక్కర్ వచ్చినట్టు అనిపిస్తుంది వన్ ఆఫ్ ది థింగ్ మోస్ట్ డేంజరస్ థింగ్స్ ఎప్పుడైనా చక్కర్ వస్తే ఆ టీ కొంచెం స్ట్రాంగ్ అయ్యి వచ్చి ఉంటుంది మీరు కంగారు పడితే ఎందుకంటే చక్కర్ వచ్చిందని అన్నారంటే వెంటనే మేము వన్ నాట్ వచ్చేస్తుంది వీడిని తీసుకెళ్ళి ఏమిటండి అని అడుగుతారు ఎమర్జెన్సీలో చక్కర్ వచ్చిందన్నాడండి ఇప్పుడు బానే ఉన్నాడు కానీ ఇందాక అరగంట క్రితం చక్కెర అంటే ఏదో కళ్ళు తిరిగినట్టు అలాగా వీడి వెంటనే న్యూరాలజీ డిపార్ట్మెంట్లో క్యాట్ స్కాన్కి తోసేస్తారు ఎందుకంటే స్ట్రోక్ వచ్చిందేమో హూ నోస్ క్యాట్ స్కాన్కి తోసేసి ఆ క్యాట్ స్కాన్ రిజల్ట్ వచ్చే లోపల వీడిని ఐసీయూలో పాలేస్తారు ఐసీయూలో పెట్టేసీడు ముక్కు ఏదో పెడతారు అది అక్కడ మీద వాడే గాలి పీల్చుకుంటున్నా ఐసీయూలోకి వచ్చిన తర్వాత ముక్కుకి పెట్టబోటేలాగా మీ దగ్గర రోజుకు ఐదు వసూలు చేస్తూ ముక్కుకి ఆక్సిజన్ సిలిండర్ పెట్టకుండా మామూలుగాలి మీరు పిలిచి మాట అయితే వాడిగా ఐదు వేలు కూడా ఎందుకు డైలీ ట్వంటీ థౌసండ్ కాబట్టి అక్కడ మిమ్మల్ని ఒక నలుగురు మనుషులు ఒక ఐదు ఆరు ట్యూబ్లు పెడితే కానీ వాళ్ళ ఇరవై వసూలు చేసుకుందుకు మొహమాటంగా ఉంటుంది బాగుండదు కూడా కాబట్టి అర్జెంటుగా పెట్టేస్తుంది మీరు బాత్రూమ్కి వెళ్తాను రా అంటే ఇంకపోతే వేలు వర్గాలు ఖర్చు పెట్టేస్తే అలాగా మీరు అలాగ వేలమొహం వేసుకుని ఇది అదే కలడు పెట్టిన దేహాభిమానం అంటే మీరు భయపడుతూ ఉంటాడు లేదా నాకేదో ఆయన భయపడుతూ ఉంటాడు ఏదో ఏదో ఒకటి అయ్యుద్ది ఎలా కాదు డెబ్బై ఏళ్ళ ఏదో ఒకటి ఎలాగో అవుతుంది ఎంత ఘోరం అంటే టూ మచ్ మొన్న ఒక ఆయనకి మూడు స్టెంట్లు వేసి పంపించారు ఆయన ఏదో నొప్పి పుట్టిందని వెళ్ళాడు మూడు స్టెంట్లు వేసి ఐదు లక్షలో ఆరు లక్షలో బిల్లు వేసి పంపించారు మూడు స్టెంట్లు వేసేటంటే ఇంకా వాడు ఎంతకాలం బతుకుతాడో దేవుడికే తెలియాలి ఏవో గాలి మూడు స్టెంట్లు వేసేటంటే ఆ స్టెంట్ వేయకముందే ఏమని చెప్తాడు స్టెంట్ వేసినట్లయితే ఫ్రీ ఫ్లో అవుతుందని చెప్తాడు స్టెంట్ వేసేయడం అయిపోయిన తర్వాత ఏమని చెప్తాడంటే స్టెంట్ బిగినింగ్ దగ్గర అక్యూములేట్ అవుతుందని అప్పుడు చెప్తాడు అప్పుడు చెప్తాడు అప్పుడు వీడు స్టెంట్లు మూడు వేయించుకుని ఇంటికి వచ్చేసాక ఇప్పుడు చిలక గౌరవగా ఉండాలి వీడు మంచి మంచిగా యాక్టివ్గా ఉండాలి అలా చెప్తాడు వాడు పని పది రోజులైన తర్వాత వీడికి ఏదో మళ్ళీ నొప్ప ఏదో వచ్చి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఈసీ జీటీసీ ఏమంటాడంటే ఆ స్టెంట్ లోపల కొంచెం చిన్న అక్యూమిలేషన్ ఉందని చెప్తాడు అది కాదండి మీరేమో స్టెంట్ అంటే మరి స్టెంట్ వేస్తే అది ఓపెన్ ఉంటుందన్నారు కదా అంటే చూడు స్ట్రెంగ్త్ లో రెండు రకాలు ఉంటాయి మెటాలిక్ ఉంటాయి ఎపోియెస్టర్ ఉంటాయి ఈ మెటాలిక్ స్ట్రెంగ్స్ లో కొంచెం అక్యూములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటాడు అప్పుడు చెప్తాడు నేను జోక్ చేయట్లేను ఇంతకి వాడేదో మోసం చేస్తున్నాడని నేను దట్ ఈజ్ హౌ హీ ఈజ్ ట్రైన్ అండ్ దట్ ఈజ్ హౌ ది ఎంటైర్ బ్లెస్డ్ సిస్టమ్ వర్క్స్ That is how it works. Ha, that is how it works. Stentivosis, yeah. it is no, no problem. It is all, all solved. Like you are stentivosis, you are not able to solve problems, or you are not able to solve problems, or you are not able to solve a problem in hospital. You are not able to solve a problem. You ask anybody. Anybody? These heart problems, these stroke problems, కూర్చొని ప్రాణాయామం చేయా కొంచెం కపాలుభాతి చేయవా నువ్వు బాగానే ఉంటావు చిలకలా అంటే వెళ్ళవు అూరాలు అయిపోయింది వాడిని వీళ్ళు భోజనం చేసేస్తారు ఇది ఏమిటిది కరడు ఇది ప్రాక్టికల్లా కదా ఇప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం ప్రాక్టికల్లా కదా మీరు చెప్పండి ఇట్ వెరీ ప్రాక్టికల్ అలాగే ఇది కూడా వెరీ ప్రాక్టికల్ ఎలాగంటే మీరు అభ్యాసం చేసి You step out of the body and you step out of the mind and see whether you experience divisions or you experience fullness. You, you check for yourself. It is very practical. It is not a very practical thing. Very practical. Now, in the Shankar, I know that I am not sure how to do this, but I am not sure how to do this. కానీ కొంత ప్రయత్నం చేసి ముందు చేస్తారు ఇంకెవరికి వాడు దాన్ని తెలుసుకోవాలి ఆయన ఏమంటున్నారంటే చాలా గొప్ప వాక్యం ఉంటుంది ఆయన ఏమంటున్నారంటే నువ్వు భూతమాత్ర ఉపాధితోటి సంసర్గం పెట్టుకోబట్టే ఇది అన్యంగా భాషిస్తుంది అది అన్యంగా కారణం ఆ సంసర్గమే ఇప్పుడు మీరు భోజనం పెట్టారు సంతర్పణ చేశారు సంతర్పణ చేస్తే వంద మంది వచ్చి భోజనం చేసి వెళ్ళారు అని మీరు అనుకుంటారు కానీ వంద మంది వచ్చి వెళ్ళినట్టుగా మీకు అనిపిస్తుంది కానీ అక్కడ ఆకలి ఒక్కటే ప్రాణదేవత ఒక్కటే ఇది చంద్ర బృహదారం మూడో ప్రాణ బ్రాహ్మణంలో వస్తుంది ప్రసక్తి మీరు ఆలోచించండి మీరే ఆలోచించండి వందమంది భోంచేసి వెళ్ళారు కదా మీరు తలకాయలు లెక్క పెడితే ఉందని వచ్చింది ప్లేట్లు లెక్కబెట్టినా ఉందని వచ్చింది బాగానే ఉంది కానీ ఆ టైంకి ఆ ఆకలి అన్నది ఒకే ఆకలి వంద మందిలో ప్రకటమైనదా లేక వంద దేహాల్లో ఒకే ఆకలి ప్రకటమైనది ఈ ఆహారాన్నంతని ఒకే ఆకలి భుజించింది ఆ భుజించిన ఆహారాన్నంతని ఒకే ఆకలి జీర్ణం చేసింది ఈజ్ ఇట్ నాట్ ద ట్రూత్ మీరు మీ చూపు ఎక్కడుంది అనే దాని మీద ఆధారపడి ఒకే ప్రాణాన్ని దర్శించటానికి కనుక మీరు అభ్యాసం చేసిన దానికి మూడో మూడో బ్రాహ్మణంలో ఇక్కడ మూడో బ్రాహ్మణం వస్తుంది నేను చూస్తున్న దానికి ఏదో పేరుంది ప్రాజాపత్య బ్రాహ్మణం ఏదో పేరు రెండు ప్రాజాపత్యన రెండు అర్క బ్రాహ్మణము మూడు పేరు ఏమిటండి మూడో బ్రాహ్మణానికి పోన్లండి ఇట్స్ ఓకే తృతీయం అగ్ని బ్రాహ్మణం ఉద్యూఠ బ్రాహ్మణం దానికి ఉద్యీత బ్రాహ్మణము అని పేరు ఉద్గీతము అంటే ప్రాణమే ప్రాణశక్తేగా ఉద్గీతము అంటే పైకి గానము చేయుట ఆ కాదు ప్రథమాధ్యాయంలో ఉద్భిత బ్రాహ్మణంలో ప్రాణోపాసన ప్రాణం ఉంటుంది ప్రాణము సర్వత్రా ఒక్కటి ఈ సత్యం తెలుసున్నవాడు ఈ ప్రాణానికి ఆ ప్రాణానికి తేడా ఏమీ లేదు ఈ ఆకలికి ఆకలికి తేడా ఏముండదు తేడా ఏముండదు ఒక బంధం నుంచి బయటపడిపోతాడు అంటే ఈ ప్రాణ ఆ ప్రాణం పోయినా పర్లేదు ఈ ప్రాణం నిలబెట్టుకోవాలని ఉండదు ఆ ఆకలి తీరినా తీరకపోయినా ఈ ఆకలి తీరాలి అని వాడు ఫ్రీ అయిపోతాడు చానుగ్ఞంలో కూడా విద్యుత్ బ్రాహ్మణం వస్తుంది కాబట్టి భూతమాత్ర సంసర్గ సంసర్గము భూతమాత్ర ఉపాధి సంసర్గం ఉండాలి ఉన్నప్పుడే జగత్తు అన్యంగా భాషిస్తుంది ఈ అన్య భాషన అన్యముగా భాషించుట ఇతరముగా భాషించుట దానిని తిరస్కరించాలి ఇప్పుడు ఇంట్లో కూడా కలహం ఎప్పుడు వస్తుంది అన్యంగా భాషించినప్పుడే కలహం వస్తుంది కలహం వచ్చినప్పుడు పెద్దలు ఎవరు చెప్తారంటే రేవాడు పైవాడు కాదు రావాడు మనవాడేరా అని చెప్పే ప్రయత్నం చేస్తారు నువ్వు ఒక్కసారి మనవాడే అనుకో అనుకుంటే కలహం లేదు ఇప్పుడు బ్రదర్స్ కలహించుకుంటున్నారనుకో నీ తల్లిదండ్రులు ఏమంటారు అదే ఆస్తి గురించి కలహించుకోకుండా వాడు నీ తమ్ముడే నీవాడే నువ్వే నువ్వేనా అనరు ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాడు వాడు నువ్వేనా అనరు కానీ ఏమంటారు వాడు నీవాడేరా నీ తమ్ముడేగా నీకేం పైవాడు కదకా పోని వాడు రూపాయలు ఎక్కువ తిన్నాడనుకో పైవాడు తింటే బాధపడాలి కానీ వాడు నీవాడేగా అని అని చెప్పే ప్రయత్నం చేస్తా అలాగే ఆడపిల్లల గురించి నా అన్నగారు సోదరులు దెబ్బలాటరు ఆడపిల్లలు బంగారు కొట్టుకుంటున్నారు ఇది కొట్టుకుంటున్నారు అలాగేవో ఉంటాయి పొంపలంటే కుటుంబాలంటే అలాగే ఉంటాయి అప్పుడు తల్లిదండ్రులు ఏమన్నా చెప్తారంటే పోలేరా ఆడపిల్ల పై పై మనిషి కాదుగా పై పై కాదు మన పిల్లగా అని చెప్తారు అంటే ఏమిటి ఆ అన్యత్వం అనేది దాన్ని మీరు తిరస్కరించడం అభ్యాసం చేయాలి అయితే అక్కడ వాళ్ళేమో కుటుంబానికి పరిమితం చేసి అన్యత్వాన్ని తిరస్కరించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు కానీ వసుధైవ కుటుంబకం ఉదార చరితానంతు వసుధైవ కుటుంబకం మహాత్ములకు మొత్తం జగత్తంతా కుటుంబం అన్యత్వం అనేది అసలు ఎవడి ఎందు లేదు అందరూ మనవాళ్ళే మిమ్మల్ని వాడు తిరుగుతున్నాడని తిరగండి ప్రస్తుతానికి తిరిగితే తిట్టచ్చు కానీ వాడు కూడా ఆత్మస్వరూపుడే అని ఎప్పుడైతే మీరు అన్యత్వాన్ని తిరస్కరించడం మీరు అభ్యాసం చేస్తారో ఆ పూర్ణత్వం మీకు అనుభవానికి వస్తుంది అది నేను చెప్పేది చాలా ప్రాక్టికల్ నథింగ్ ఇంప్రాక్టికల్ అబౌట్ ఇట్ జనరల్గా ఫిలాసఫీ అంటే ఇంప్రాక్టికల్ అనుకుంటాను ఫిలాసఫీ ఈజ్ నాట్ ఇంప్రాక్టికల్ ఈ లోకంలో ప్రచారం చేసి ఇవన్నీ ఇంప్రాక్టికల్ ఎంతో ప్రాక్టికాలిటీ ఏడవలేదు ఇవన్నీ ఇంప్రాక్టికల్ ఫిలాసఫీస్ ది మోస్ట్ ప్రాక్టికల్ థింగ్ ఇప్పుడు కోరిక పుట్టిందనుకోండి సమస్త కోరికలు తీరును ఈ ఉపాసన చేస్తే అని అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు అలాగే వేస్తాడు కూడాను అది కొంచెం చెప్పడానికి కూడా కొంచెం మోమాటంగా ఉంటుంది చెప్పినప్పుడు చెప్తా ఉంటుంది అది ప్రాక్టికల్ వెళ్ళి వాడి పొద్దున్న ఆరింటికి మొదలెడతాడు పూజ రాత్రి ఎనిమిది అవుతుంది కోరికలన్నీ తీరతాయి అని వేస్తాడు భూమిలో వేస్తాడు కిరపకాయలతో హోమా టీవీలో వేస్తాడది అది దాంట్లో ఏం ప్రాక్టికల్ ఉందండి ఇస్ ఇట్ ప్రాక్టికల్ ఇట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ నా దగ్గరకి రమ్మన్నా నేను చెప్తా ప్రాక్టికల్ ఏమిటి ప్రాక్టికల్ ఆ కోరికని తిరస్కారం చేసి ఓంకార జపం చేసుకో ప్రాక్టికల్ సరే ప్రాక్టికల్ ఇంకో తెలుసిన వీడి కోరిక యూజ్లెస్ మీరు పనికిరాని కోరిక డబ్బు కావాలంటాడు ఏం చేసుకుంటాడు డబ్బు నెక్కి వేసుకుంటుంటాడా స్కోర్ అదే కానీ ఇంకేమీ కదా నీకు డబ్బు ఎందుకు నీకు ఉన్న డబ్బు ఎక్కువ దా కూర్చోకారంగా పని చేయి హౌ ప్రాక్టికల్ కానీ వాడు తెలుసుకోలేడు అదే కాబట్టి ఆ ఆ జ్ఞానకృతమైనటువంటి అన్యత్వావ భాషను అంటే అన్యముగా భాషిస్తూ ఉంటుంది అది ఇతరముగా భాషిస్తూ ఆ భాషించడాన్ని మీరు తిరస్కరించాలి ఇతరముగా భాషిస్తుంటే దాన్నే తిరస్కరించాలి ఎప్పుడైతే తిరస్కరించారో అప్పుడు ఏమవుతుందో తెలుసునా పూర్ణమేవా మంత్రంలో ఏముంది పూర్ణమే వాశిషు అని ఉంది పూర్ణమే మిగులుతుంది పూర్ణం ఏవా అంటే పూర్ణమే తెలుగులో ఏ అంటారు చూడండి అదే పూర్ణమే మిగులుతుంది అది పూర్ణం అజ్ఞానం చేత అపూర్ణంగా భాషించింది మీరేమో అన్యత్వం అన్యత్వాన్ని తిరస్కరించి జ్ఞానం చేత దాని స్వరూపాన్ని ఆత్మతో ఆత్మరూపంగా తెలుసుకున్నారు సర్వము ఆత్మరూపంగా ఏకరసంగా భాషిస్తోంది మీకు ఇప్పుడు ఏం మిగిలిందండి పూర్ణమే ఎప్పుడు కూడా మిగిలేది సత్యం అజ్ఞానాలన్నింటినీ త్రోసిపుచ్చిన తర్వాత ఏది మిగులుతుందో అది సత్యం అదే సత్యం ఇది చాలా ఈ సంసారం ఊహించడానికి కూడా అంటుబట్టదంత అజ్ఞానం నారదు మహర్షి శ్రీకృష్ణుడు వెళ్తున్నారు చెప్పాను మీకు నారదుడు అడిగాడు ఏమయ మా ఏంటి ఏంటి అంటే శ్రీకృష్ణుడు అన్నాడు ఇంత మాట్లాడు మాట్లాడు కన్ఫర్మ్ ఎక్కువ పుట్టింది ఒకప్పుడు మంచినీళ్ళు తెచ్చిపెట్టడం అప్పుడు నారదుడు సమీపంలో ఉండే నదికి వెళ్ళాడు మంచినీళ్ళు తెచ్చిపెట్టిన ఆ నదీ తీరంలో పాత్రలో మంచినీళ్ళు తీసుకుంటూ ఉంటే అప్పుడే చెప్పమంటారా ఈ కథ కొత్త సరిగ్గా అదే సమయంలో ఒక అందమైన యువతి మంచి ఘటాన్ని ఒక దాన్ని నీళ్లు తీసుకు వెయ్యారంగా నడుచుకుంటూ నీళ్లు తీసుకుని వస్తుంది అమ్మాయి ఇతను పాత్రలో నీళ్లు నింపుకుని ఆ మెట్టు ఎక్కుతున్నాడు అక్కడ ఈ సిమెంట్ మెట్లుగా ఉంటాయి కదా ఆమె మెట్టు దిగుతోంది దీంతో మహర్షి నమస్కారం ఉంటుంది కూడా పైగా అంటే బాలే అంటే ఓ ఓ బాల నీ నీ పేరే నీ నామధేయమేమేదో అంటాడు అంటే ఆవిడేదో అందమైన పేరేదో చెప్తుంది చెప్తే ఈ ఈ ఘటల్లో నీరు తీసుకువెళ్తున్నావు ఎక్కడికి అంటే మా ఇల్లు ఈ సమీపంలోనే ఉంది అక్కడికి తీసుకువెళ్తున్నాను అని అంటాడు కానీ లాంగ్ స్టోరీ షాట్ ఈతను ఆమె కేసీ చూస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు గురించి అసలు దృష్టి పాత్ర ఉందని కూడా చూస్తూ ఉన్నాడు ఆమె కేసీ చూస్తూ ఉంటాడు చూస్తూ ఆయన హృదయంలో ప్రేమ ఉదయిస్తుంది బాలే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు మనిషి కదా పాపం మనసులో భావాన్ని చెప్పడమే అడుగును కానీ అన్ని లౌకికమైన తెలివితేటలు ఏముండవు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నేను తల్లిదండ్రుల చాటు బిడ్డనప్ప అలాంటి ప్రేమ దోమ ఇలాంటి మాటలు మీరు మాట్లాడచ్చా మీలాంటి మహర్షులు మాట్లాడవచ్చునా అని అంటున్నాను గనుసుగా అంటే ఆయన నేను మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను ఓ బాలా నేను మీతో పాటు అని ఆవిడతో పాటు వెళ్తాడు తల్లిదండ్రులతో మాట్లాడతాడు మాట్లాడితే మాకున్నదా ఒక్కతే అమ్మాయి మాకు ఇళ్ళ రికమడు కావాలనుకుంటున్నావు నువ్వు మంచి వయస్సులో ఉన్నావు సో సరే అయితేను నువ్వు మాకు బుద్ధిమంతుడు అని మాకు నిర్ధారణ అయితే నువ్వు ఇళ్ళ రికం ఉంటానంటే మాకే అభ్యంతరం లేదని అంటారు నేను ఇళ్ళ ఉంటాను ఆ తర్వాత వాళ్ళు ఏదో కండిషన్ పెడతారు ఒక రోజులు ఎంతో నువ్వు ఉంటేనే నేను ఉంటాను ఆ గ్రామంలో ఉండిపోతాను ఇంకా అన్నీ మర్చిపోతాయి